నమస్కారం చేశాడటల్లి సాక్షను దర్శిస్తూ ఉన్నటువంటి కాళీ మాతోచరిస్తున్నావు నీవు అని ఆమెకి వేదాంత బోధ చేసి ఆమెను తీసుకుని వచ్చి మాతృముక్తి అంటే కాంతాజయం పొందాడు కనక జయం కూడా ఒకసారి ఆయన ఆశ్రమంలో భోజనాలు పెడుతూ ఉన్నారు అందరూ బాగులు తీరి భోజనాలు చేస్తూ ఉన్నారట ఆ సమయంలో అందగాడు పరమహంస రే ఎవరు ఆకు తీయటానికి లేదు అడ్డిపెట్టండి అంత కూర్చొని భోజనం చేసి లేచి వెళ్ళిపోయారు అందరూ వెళ్ళిన తర్వాత వచ్చి అక్కడక్కడ ఒక్కొక్క ఆకుల ఇంత ఇంగిలి తీసుకుని తిన్నాడు తిని ఈ తీసి ఆమె బయట బాధ వేసి తలతో చూస్తున్నాయటొచ్చి స్వామి ఏమిటిది ఏమిటి ఏమి లేనయ్యా నేను బ్రాహ్మణ జాతిలో పుట్టాను బ్రాహ్మణ వర్ణం అగ్రవర్ణం కనుక నేను అగ్రవర్ణానికి చెందినవాణ్ణి అనే కొంచెం మాత్రమైన అహంకారమైనా నాకు తెలియకుండా ఎక్కడో అంతరాంతరవుల్లో ఉంటే అది కూడా మోక్షానికి ప్రతిబంధకమే ఆ కారణం చేత అది కోసం కూడా ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు సుమా అన్నారు చేసినటువంటి వ్యక్తి ఆయన నాకు ఇంకొక జన్మ ఉన్నది అమెరికాలో ఫలాలు ఎప్పుడు ఫలాలు అది నా చివరి జన్మ అంటూ మరి ఇంత చేసిన వాడికే ఈ స్థితి కలిగితే మరి ఏడు రోజుల్లో మోక్షంగా వాళ్ళట ఎలా సాధ్యం అయితే సుఖ మహర్షి ఉన్న వచ్చి ఏడు రోజుల్లో పట్టానికి పంపిస్తారన్నాట అయ్యా పేరులేమో ఎవరి పేర్లో జరిగేది మన కథే పరిచిత్తు ఎన్ని రోజుల్లో చచ్చిపోతాడు ఏడు రోజుల్లో చచ్చిపోతాడు మనము మనము ఏడు రోజుల్లో చచ్చిపోయే వాళ్ళమే ఆదివారం సోమవారం మంగళ గురు శుక్ర శని ఏడు ఏడు చచ్చినా ఈ ఏడు రోజుల లోపల దాంట్లో అంటే ఎవడు మరణించినా ఈ ఏడు మన్ను గురించి చెబితే బాధపడతది మాధవుల యొక్క కథే చెప్పబోతూ రానిట అందువల్ల ఆ భాగవతం ఉన్నది శ్రవణం భక్తికి ప్రధానమైనటువంటి స్థానాన్ని ఇచ్చిందట అసలు భాగవతం అంటే ఏమిటి ఒక ఆయన ఏమండి ఎందుకండి భాగవతం నాయక అబ్బాయి ఏమవసరం లేదయ్యా ఒక పది సార్లు నువ్వు భాగవతం భాగవతం భాగవతం భాగవతం అను ఊరు గారు ఆయన భాగవతం భాగవతం భాగవతం భాగవతం భాగవతాం బాగవతాం బాగవుతాం బాగవుతాం చివరికి ఏమన్నా నువ్వు బాగవవుతాం అందుకే కలవాలి అంటే మానవుడు బాగుపడాలి అనంటే చవలసినటువంటి గ్రంథమేది అని అంటే భాగవతము సుమా అన్నగా ధ అంటే భక్తి గా ప్రజ్ఞానమైనటువంటి జ్ఞానం వా వైరాగ్యం తపస్సు వీటి వల్ల కలిగేది ముక్తి కనుక భాగవతం అంటే ఏమిటి అనంటే భక్తి జ్ఞానము వైరాగ్యము తపస్సు తద్వారా పొందేటటువంటి ముక్తి ఇవి మాత్రం చెప్పటం కోసమై దీనికి భాగవతము అనేటటువంటి పేరు వచ్చిందటాత్మ్య సమగ్రస్ ధైర్య భగవశా ఏం చెబుతూ ఉన్నాడు మనం భగవంతుడు భగవంతుడు భగవంతుడు అంటూ ఉంటాం ఎవడు భగవంతుడు అసలు మనం ఎప్పుడు అంటూ ఉంటాం కదా మీరు ఎప్పుడైనా ఆలోచించారా మనం భగవంతుడు అంటూ ఉన్నామే ఎవడు భగవంతుడు భగవంతునికి లక్షణం లేమిటి ఇప్పుడు మనకి ప్రతివాడికి భగవాన్ భగవాన్ అని కల్పించేస్తూ ఉన్నారు మొన్న ఆయన ఆయన భగవాన్ కలిపి అక్కడ కానీ ఆయన కూడా భగవానే అసలు భగవాన్ అనే శబ్దం ఎలా వచ్చింది ఎవడు భగవంతుడు మనకు లేనటువంటి లక్షణములు కలిగి ఉండాలి ఏమిటి మాహాత్మ్య మొదటి లక్షణం మాహాత్మ్యం మాహాత్మ్యం అంటే మనం ఎవరు ఏమి చెయ్యలేదు తాను మాత్రమే భారత యుద్ధం అంతా అయిపోయిన తరువాత అశ్వత్థావం ప్రయోగం చేశాడు ఏమని ప్రయోగం చేశాడు అపాండవముగా ఇక పాండవులలో ఒక్కడు కూడా అద్దరతక్కుండా ఉండుగా కాదు ఏ బాడ వేశాడు వైష్ణవాస్త వేశాడు లేచింది భుగలు పట్టు లేచింది ఒకసారి చూచాడు అర్జునుడు సమస్తమైనటువంటి అస్త్రమిలలో శ్రేష్ఠుడైనటువంటి వాడు లోక విద్య తనుధరుడు వచ్చే బాణం ఏమిటో అర్థం కామిటా బాణే నారాయణ పడగొట్టాలి వల్ల కాదు అయితే మరి చాలా ఏమవసరం లేదు భగవంతుడు భక్తికి మెచ్చినట్లుగా దేనికి మీరంతా సెలగా చేయండి తల మీద ఉన్నటువంటి కిరీటములు తీసివేసి ఆయుధములు పడవేసి స్వామి నమస్కారం చేయటం ఆ వస్తువు ఉన్నటువంటి నారాయణాస్త్రం ఏమి చేతి మిమ్మల్ని ఎవరింది తల మీద ఉన్న ఉష్ణీషములు తీసివేసి ఆ చేతిలో ఉన్న ఆయుధములను పరిచయంంచి సరివి చూస్తాను అందరూ చేస్తూ ఉన్నారు దేవుడు అన్నారు రే అంట పాపనాడు పాడు వేస్తే దాన్ని అనబట్టేమి కళాయుధం తీసుకుంటారు కనబట్ట వచ్చింది చుట్టేసింది అన్నాడు బాబా అయిపోయింది మా అన్నగారు ఏం పర్వాలేదు ఆ జగన్నాథకి సూత్రధారి పక్కనే ఉన్నాడు కనుక శ్రీకృష్ణస్వామి పదివేల ఏనుగులు బలంజేకినటువంటి దీవుడు ఒదో అనుకోరు అన్నగారు ఆ కిరీటం పడిపోయింది వెళ్తే వెళ్ళి మరి ఆ పాండవం వద్దాక అన్నాడుగా ఇక పాండవ వంశాంపురం వెళ్ళి ఆ ఉత్తర యొక్క ఘర్షణలో అభిమన్యుని యొక్క వీర్యం పెరుగుతూ ఉన్నది అక్కడ చచ్చి కింద పడ్డాడు పెండబడింది కింద ఉప పాండవులుంటే కూడా కోసి వేశారు అశ్వత్థామ ఇక పాండవంపురం లేరం అంతా కూడా రోదనలతో నిండుతుంది ఏమి తెలియనటువంటి వారి మాదిరిగా ఆ శ్రీకృష్ణ స్వామి వారు నారే బలు వస్తూ ఉన్నారట ఆ శ్రీకృష్ణ తత్వం ద్రౌపదికి తెలిసినట్టుగా ఎవరికీ తెలియదట సూచి ఆ పిండా ని చెత్త పుట్టుకున్న పట్టుకుని నాయనా జగన్నాథ సూత్రధారి ఈ జగత్ సృష్టికర్త సృష్టి భర్త సృష్టి హర్త ఈ యుద్ధసింహుడు బయలుదేరి వస్తూ ఉంటే దేవతలైనప్పటికీ లేచి శిరస్సు నందు హస్తములను కోడించి నమస్కారం చేసి నిలబడతాయే నువ్వు మరి నమస్కారం అంటూ ఆ పిండాన్ని తీసుకుని పోయి మీరంతా ఏడవకుండా ఉంటే ఈ పిల్లవాడు బ్రతుకుతాడు అన్నాడట శ్రీకృష్ణ స్వామి మరి దీనికి ఏడవటం ఎందుకు అంతా అంతా అప్పుడన్నా అడుగుతాయన సత్యమై తిష్టం మమైశ్వర్యం జీవతు బాలక హంగా మే బ్రహ్మచర్యం సాత్ నేనే అష్ట బ్రహ్మచారు అయినట్లయితే ఎవరండి శ్రీకృష్ణ స్వామి అస్ఖలిత బ్రహ్మచార్య ఎంతమంది భార్యలు పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యలు మూడు వేల మంది గోప కన్యలతో చిన్నప్పుడు రాసక్రీడా విధారమా పదమూడు సంవత్సరముల పాహారమా ఇప్పుడు ఆయన అంటాడు నేను గనక అస్ఖలిత బ్రహ్మచారి లేనట్లయితే సత్య మితి నేను సత్యసంతుండతే నేనే సత్యస్వరూపుణ్ణయినట్లయితే ఒక్క సత్యం చెప్పాడండి ఒక్కటి ఎప్పుడన్నా నేను అవత ఆడనే ధర్మరాజు వాడు ద్రోణుడు విజృంభించి ధం చేస్తూ ధర్మరాజు ఏ మీ గురువు గారు ఎడదపోతా ఉన్నాడు చెప్పబోయా సైన్యమంతా పాడైపోతూ ఉంది అయ్యా తనకు కీడు కలిగించేటటువంటి మాట తాను నమ్మదగినటువంటి వ్యక్తి చెబితే ధనుర్మాన విలు విడిచిపడతానయితే అశ్వత్ చచ్చిపోయాడు చూస్తున్నాం మీ గురువు గారి నా అబద్ధమా సైన్య పోతలే ఏమైనా నేను అబద్ధమారే భీముడా భగవంతుడికి ఒక పేరు ఉందన అది పుట్టినప్పుడు గుర్రం మాదిరిగా సకిలించింది దానికి అశ్వత్థామ అని పేరు పెట్టుకున్నాడు కూడా అది వచ్చి చూడాలి వచ్చింది బావా ఇక్కడే మరి చూస్తామే చంపు చంపాడు ఇప్పుడు చెబుతామంట ఆ చెబుతా ఏం చెబుతా అశ్వత్థామ హత ఇ కుంజర అశ్వత్థామ నచ్చింది ఏనుగో ఇదే చెబుతాయి ద్రోణుడికి ఎంతవరకు ఏర్పడాలి తాను అబద్ధమాటం కాదట అబద్ధం ఆడవంటి ధర్మరాబడించాడు కూర్చోబోటి వాడు అంటాడు సత్యమైతి నేను సత్యస్వరూపం లేనట్టయితే అనంతమైనటువంటి ప్రపంచంలో ఉన్న సర్పడంత పుట్టిన వారికి ఎవరికి రాజ్యార్హత లేకుండా ఏం శ్రహం పెట్టాడు అందుకే తాతగాలైనటువంటి ఉగ్రసేను తీసుకొని వచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి ప్రతినిధిగా పరిపాలించాడు తప్ప రాజ్యాహత ఇప్పుడు అంటాడు ఈ సమస్తమైన సర్పదలకు నేను అధిపతులైతే పిల్లవాడు బ్రతుగా అంతా అబద్ధమేరా అంటూ ఉండే వరకు పెట్టు లేచాడట ఏమిటిది మా ఇది ప్రపంచంలో ఎవరికి లేదట భగవంతులకు తప్ప సమగ్రశ అనంత ప్రపంచంలో నిండి నిమిడీకృతమై ఉంటాడట ఒక్క చోటే మనం ఇక్కడ ఉంటే అవతారలేము అవతారు ఉంటే అవతారు లేవు ఒక్క చోటే నైరుమార్ వచ్చి శివలింగం మీద రెండు కాళ్ళు పెట్టి పడుకున్నాడట ఇంకో భక్తులు చెప్పారు అయ్యో అపచారం అపచారం అపచారం ఏమిటి స్వామి శివలింగం మీద కాళ్ళు పెట్టాయే అట్లాగా ముసలివాళ్ళని లేవలేను నా కాళ్ళు తీసి శివలింగం లేని చోట పెట్టబయారా ఆ పక్కన పెట్టాడు అక్కడా శివలింగం పిచ్చివాడ ఈ ప్రపంచమంతా భగవత్ స్వరూపంగా భగవంతుడు లేని ప్రదేశం ఎక్కడ ఉన్నది లేదు చక్ర సర్వోపగతుండు అదిగా చెప్పింది కనుక భగవంతుని రెండవ లక్షణం సర్వం విష్ణుమయం జగత్ ఎక్కడ చూచినప్పటికీ ఏక కాలంలో నిండి నిమిడికృతమై లక్షణం అట మూడవ లక్షణం ఏమిటి అంతటి ధైర్యం ప్రపంచంలో లేదట సుగ్రీవుడిని ఆ విభీషణుడు తీసుకురమ్మన్నాడట అనేక విధాలుగా చెప్పాడు సుగ్రీవుడు చనిపోతాడయ్యానవ అంత అంత సాలిం సుగ్రీవుడా ఈ అనంతమైనటువంటి ప్రపంచమంతా కూడా రాక్షసులతో మానవులతో దేవతలతో ఈ సమస్తమైనటువంటి పర్వతములతో కూడా అంగుళ యగ్రేణ తాంధ్యం నేను తలుచుకున్నట్లయితే నా యొక్క అంగుళి చివర ఉన్నదే నీకు సర్వనాశనం చేయగల శుభీమట కీర్తి సంపద జ్ఞాన వైరాగ్యో ఈ ఆరు లక్షణములట ఈ ఆరి కలిపేంటారు భగవను ఈ ఆరు లక్షణములు కలిగిన వాడు ఎవడో వాడు భగవంతుడు కనుక భగవంతుని యొక్క గాథల నల్లికి కారణం చేత దీనికి భాగవతము అనే పేరు చుసుమా మనం దశావతారములు మాత్రమే చెబుతూ ఉన్నా అనంత అనంతా అవతారాన్ని ఏదెం చెబుతూ ఉన్నది భగవంతుని యొక్క అవతారములు అనంతములు చెబుతూ ఉన్నది కాని భాగవతము ఏక వింశవతారములను అంటే ఇరవై యొక్క అవతారముల గురించి చెప్పింది అందువల్ల భగవంతుని యొక్క విశేషమైనటువంటి గుణములను గురించి చెప్పిన కారణం చేత దీనికి భాగవతము అనే పేరు వచ్చింది సుమా భాగవతము అంటే భగవద్భక్తుడు భాగవతుడు భగవంతుని కొంటే గొప్పవాడట భాగవతుడు అందుకే భగవంతుడు అన్నాడట అర్జున నన్ను నిందించిన సహిస్తాను గాని నా భక్తులను గనక నిందించినట్లయితే నేను సహించను కనుక భగవంతుని కంటే భక్తులు గొప్పవాడిని అటువంటి భగవద్భక్తుల యొక్క కథలు చెప్పబడినటువంటి కావలించేట దీనికి భాగవతము అనే పేరు వచ్చింది సుమ ఈ భాగవతం అయితే హలొచ్చి ఇప్పుడు గంట ఇందుకు ప్రారంభం చేసి ఏదో ఒక గంట చూపుతాను అనుకోండి ఈ భాగవతంలో మనం కనీసమంటే ఇది ఒక మహా ఎంత ఎంత మనం అందుకోగలం అంటే అంతా అందుకోవాల్సిన అవసరం లేదా ఆ వెళుతూ ఉన్నాం ఎక్కడికి సముద్ర స్నానానికి సముద్రం అంత స్నానం చేస్తాం మనం ఒక మూల అపవిత్ర పవిత్ర అని మంత్రం చెప్పుకుంటూ ఒక మూలమునిగా మూలమునిగా ఏమని చెబుతాం మనం అబ్బాయి సముద్ర స్నానం చేశానయ్యా సముద్రవర్త మునిగా లేదే అట్లాగే భాగవతమంతా కూడా అర్థం ముందే చెప్పాను నేను బ్రహ్మదేవుడికి అర్థం అంటే మనకెలా అర్థం అవుతుంది కనుక తల్లిని చితికిన వేళ కొట్టుకున్నాడు పిల్లవాడు పట్టుకొని నేనే మమ్మను కొట్టుకున్నా మమ్మను అధవా నన్ను అంతా ఎక్కడ పొట్టుకున్నా చిలు అనదే చిరిగిరి వేళ కొట్టుకు నా తల్లి అంతా పుట్టుకున్నట్లేదంట కనుక ఆ భాగవతంలో ఏదో మొత్తం అంతా చేయలేకపోయినా ఒక చిట్టికో ఒక గుట్టికో పా చేసినట్లయితే మనం కూడా భాగవతాన్ని పానం చేసినట్లే అని చెబుతూ ఉన్నాడట అయితే ఆ వేద వ్యాస మహర్షి ఉన్నాడే ఆ వేద వ్యాస మహర్షి భారతాన్ని రచించాడు ఆయన భారతాన్ని రాసి ఎందుకో ఆనందం కలగల పంచమవేదైనటువంటి భారతం చెప్పాడు ఆనందం కలగటానికి బాగుతూ ఉన్నదట విపరీతమైనటువంటి దుఃఖం కలుగుతూ ఉన్నది వెళ్ళి ఆ పదవి సరస్వతి నదీ తీరంలో కూర్చొని ఏడుస్తున్నాడు ఓహో ఏడుస్తున్నా ఎన్ని రోజుల నుంచి ఏడుస్తూ ఉన్నాడో తెలియదు కాలొక రోజున ఆ నారద మహర్షి వస్తూ ఉన్నాడు ఆ మార్గం నుండి వచ్చి ఆయన అడిగి అడుగుతాతారత శ్రుతి वेद पदार्थ जात विज्ञात योगिने तबू विने तबू नी वो चलती चल का कईव भगव कारणवे पर धातवो <स्थाथ> महर्षि ారాయణోహరి ఎందుకున్నది శాస్త్రం నీవు మహావిష్ణు స్వరూపడు ఎంజితూ ఉన్నది దాతవు నీవే ఈ అనంతమైనటువంటి సాహిత్యాన్ని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు నీవి భారత శ్రుతి విధవు ఈ భారతం అనేటటువంటి పంచమ వేదమున్నదే ఈ పంచమ వేదాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త నీవే వేద పదార్థ జాత విజ్ఞాతవో వేదములు ఉన్నాయి వేదములు అక్కడ ఉండేటటువంటిది ఒకటి ఇచ్చే అర్థం ఒకటి దాన్ని స్వరయుక్తంగా చదవాలి ఇంద్రుణ్ణి చంపే కొడుకు కావాలని తపస్సు చేశాడు చంపే కొడుకు కావాలి అయితే ఇంద్రుని చేత చంపబడే కొడుకు పుట్టాడట ఏమిటి ఆ వేదానికి స్వరం చాలా ముఖ్యం ఏ మాత్రం తప్పినప్పటికి అది అందుకే వేదము యొక్క అర్థం చెప్పడం చాలా కష్ట సాధ్యమైనటువంటి విషయం అదంతా కూడా నిర్ణయించినటువంటి వాళ్ళను నీవు యోగీశ్వరులకు యోగివి అటువంటి నీవు దుఃఖపడుతూ కూర్చున్నావంటే దీనికి ఏమిటయా కారణం చెల్సింది ఓ సత్యవతి పుత్ర అని అడిగాడట ఎవరు నారదుడు నారదా అన్నారు జ్ఞానాన్ని చేయటటువంటి వాడట పైగా రామాయణం ఆయన వల్లే వచ్చింది లోకంలో వాల్మీకి మహర్షి దగ్గరికి వచ్చి ఆ తపస్వాచ్ఛాదం తపస్వి వాగ్విదాంబరం నారదం పరిప్రచ్చ వాల్మీకి ముని పుంగ ఆ వాల్మీకి ఉన్నాడే ఆయన నారద మహర్షి అడిగాడట కోమి ప్రారంభం చేశాడు స్వామి ఈ లోకంలో ఇప్పుడు ధర్మజ్ఞవుడు కృతజ్ఞుడవుడు సత్యవాక్య పరిపాలన రాముడి లక్షణాలని కూడా చెప్పి లక్షణములు కలిగిన వాడు ఇప్పుడు ఎవరున్నాడో అప్పుడు రామాయణం అంతా కనుక రామాయణం ఆయన వాళ్ళే ఇక భారతం ఉన్నది ఆ భారతంలో కూడా ఆయన యొక్క పాత్ర చాలా ఉన్నదా ఇక భాగవంతం ఈయన కూర్చున్ననాడు దుఃఖపడుతూ ఉండగా వచ్చాడు వచ్చి పరాశరాత్మజ స్వామి నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావో చెప్పవలసింది అన్నాడుకా అంటే ఆ వేదవ్యాస మహర్షి అన్నాడట నా దుఃఖానికి ఇది కారణం అని తెలిస్తే నేను ఎందుకు ఏడుస్తాను నేను ఆడవలసిన పనేముంది అసలు నాకు తెలియదు కానీ పొంగి వస్తూ ఉన్నది దుఃఖం అర్థం లేదు స్వామి నేను చుట్టా నేను చుట్టా చెప్పమంటే అదేమిటయ్యా చెప్పాలి లేదా అయితే వినో అంచితమైన ధర్మచయమంతయుచు అందులో ఇంచుక విష్ణు కథ లే చెప్పవు ధర్మము ప్రపంచించిన మెచ్చునే గుణ విశేషము లెగినగాక నీకు ఈ కొంచెము వచ్చుటల్లా మహర్షి నీవు పంచమవేదమైనటువంటి భారతాన్ని వ్రాసావు ఆసినప్పుడు ఎం చేశావు నీవు అనిచితమైన ధర్మయూ తెలు చెప్పుతో మొత్తం ఏ ధర్మం ఎలా ఉండాలో ఏది భారతానికి పేరు भारती भारत अभी भारत देश लेर्मी गुप्पोषा अचूचुज विष्णु कथ ले धर्म गाँव नी भारत ఎక్కడైనా సరే భక్తిని గురించి చెప్పా ఉంటాయా ఎక్కడైనా చెప్పలేదు ధర్మము ప్రపంచునే గుణ విశేషములెంది అయితే భగవంతుడు నాడి భక్తి ప్రియో మాధవహా చదువుతూ ఉన్నారు నీవు ధర్మాలితే మెచ్చుకుంటాడా తన యొక్క గుణాన్ని గురించి వర్తిస్తే మెచ్చుకుంటా కొంచెము వచ్చుటెల్ల హరి ఆర్యపూజిత కనుక నీకెందుకు దుఃఖం కలిగింది అని అంటే నీవు ధర్మాల గురించి చెప్పావు పదార్థంలో భగవంతుడు గురించి చెప్పలే అందుకే కలిగింది ఆ కారణం చేత నీవు భగవంతుడి యొక్క భక్తులు గుర్తి రాయబోయా నీకు దుఃఖంతో అంటే అప్పుడు రాశారట ఎవరు వేద వ్యాసంహరి ఆ భాగవతమనేటటువంటి దాన్ని ఆ రాయటానికి పూరుకొని అప్పుడు అడిగాడట స్వామి నేను చెప్పింది చాలా బాగుంది అల్లసు మందభితులు అవి తరో అల్పతరాజువులు ఉగ్రలోక సంకలితులు కలియుగం గుణమానవులు స్వకర్మము లేమి మనం ఇప్పుడు ద్వాపరంలో ఉన్నా ద్వాపరంలో ఉంటే మన పరిస్థితి ఎలా ఉన్నది ధర్మం మూడు పాదాల నడుస్తూ ఉన్నది అంత ఆయుల ఆరోగ్యములతో హాయిగా బ్రతుకుతూ ఉన్నాడు చాలా మంది కానీ పుట్టబోయేటటువంటి మానవ కలియుగం రాబోతున్నది ఆ కలియుగం రావటానికి పదిహేను రోజులు ఉందట ఎంత తేడా ఉన్నది అని శ్రీకృష్ణ స్వామి ఒక రోజున ధర్మరాజు దగ్గరికి వచ్చారు ఒక ఆయన పొలం కొన్నాడు ఒక ఆయన అన్నాడు ఇద్దరు ఈ అమ్మిన ఆయన కొన్నాయనంటాడు అయ్యా ధర్మరాజా నేను మొన్న ఈయన దగ్గర పొలం కొన్నా మొన్నే ఆ పొలం కొని నేను దున్నుకుంటున్నా తవ్వించ అందులో నిధి బయటపడింది ఆ నిధి నాకెలా చెందుతుంది ఆయన భూమిని కొన్నారు కానీ కనుక ఈ నిధి ఆయన తీసుకోమంటే తీసుకోమంటే వద్దంటాడే ఆయన అంటాడు అయ్యా నేను పొలం ఎప్పుడైతే అమ్మేశానో అందులో ఉన్నటువంటి సమర్థము ఆయనకే పెందుతాయి నాకేం సంబంధం తెచ్చేసాక ఇక నాకేం సంబంధం లేదు అందువల్ల నాకు అవసరం లేదంట ఏంటి ఇప్పుడైతే మన వాళ్ళైతే ఇద్దరు పంపించేసి మొత్తం అంతా మన జీవులు వేసి వేసుకోండి సారిపోయిన అంతతో పాలు ఉన్నాడు శ్రీకృష్ణ స్వామి వారు చూచాడు ఏ స్వామి ఏం చెయ్యాలి ఏం అవసరంలా పదిహేను రోజులకు రమ్మ అప్పుడు రోజులు ప్రవేశించబోతున్నది కలియుగం అది తెలుసు శ్రీకృష్ణ పరమాత్మకు తెలుసు అరే పదిహేను రోజుల తర్వాత రండియ్యా మీ వచ్చారు ఇద్దరు పదిహేను రోజులకి ఈయనంటాడు అయ్యా ఆ పొలంలో ఉన్నాయని నాకే చెందాలి అది నాదే నేను ఎందుకు ఇస్తాను వాడంట అయ్యానే పదవి స్థానం పద్ధతిలో ఉన్నటువంటి వీధులు మాణిక్యముల స్థానం లేదు కదా అది నాకు రావాల్సిందే అతనికి ఇద్దరు మార్చేశారట చూచాడు శ్రీకృష్ణ స్వామి వారి ధర్మరాజు లేవయ్య కలియుగం ప్రారంభమైందయ్యా కనుక ఇక మీరు ఉన్నట్లయితే ఇక మీ ప్రయోజనం లేదు అయితే కనుక ఇక కలియుగం రాబోతున్నది అని అప్పుడు అడిగాడట వ్యాస మహర్షి స్వామి మన పరిస్థితి ఇప్పుడే ఉన్నది మానవులు ఈ కలియుగంలో పుట్టబోయేటటువంటి మానవులు చిన్న పనికి కూడా వాళ్ళ శరీరములు దుర్బలము శరీరములు మందపాలు దురదృష్టవంతులు ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప తగినటువంటి ఫలాన్ని పొందలేదు సంకలితులు పైగా భయంకరమైనటువంటి వ్యాధులు ఎప్పుడు వేరు కూడా వెళ్ళినటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటారు అల్పతరాలు వాలివు చూద్దామా ఎవడు ఎప్పుడు ఎక్కడ పోతాడో స్థితిలో ఉన్నటువంటి ఆయువు కలిగినటువంటి వారు అవష్కులైనటువంటి వారు బుద్ధిశాలు కాదు అటువంటి మానవులు స్వకర్మములేయు చేయదలరు ఈ కలియుగముందు మానవులు ఈ కలియుగంలో పుట్టినటువంటి మానవులు ఉన్నారే వారు ఎటువంటి ఉత్తమ కార్యములు చేయలేనయ్యా కనుక వారందరి మనస్సు ఏ విధంగా శాంతి లభించు ఈ సంసారమునటువంటి దీనిని దాటి ఏ విధంగా వెళ్ళిపోతారో ఆ స్వామి నాకు చెప్పవలసింది అన్నారట అంటే అప్పుడు ఈ భాగవతం కూడా చెప్పి ఆ వెళ్లిపోయారు ఈయన ప్రారంభం చేశాడు వేదవ్యాస మహర్షి क्रह्म सूत्र मदल ये भागवत जन्म इधर सूत्र ్రహ్మ సూత్రములో అంటే కర్కల్లోకి వెళ్తే ఎందుకంటే అన్వయ వ్యాప్తి వ్యతిరేక వ్యాప్తి అని రెండు వ్యాప్తులున్నాయి అంటే భగవంతుడు ఉన్నాడు అని నిశ్చయించడానికి అన్వయం వ్యాప్తి వ్యతిరేక వ్యాప్తులతో కూడా నిర్ణయం చేశారట ఎట్లా అంటే అక్కడ పొగొస్తూ ఉన్నది అక్కడ నిప్పు తీసుకురా అయితే నిప్పు నువ్వు చూసావా చూడలే కానీ ఎలా చెప్పావు పగను బట్టి నిప్పున్నది అని నిర్ణయించినట్లుగా ఈ అనంతమైనటువంటి సృష్టిని బట్టి ఈ సృష్టి కట్ట ఒకడు ఉండవలే దీన్ని అన్వయ్ సరే ఈ విశ్వం యొక్క స్థితి అంతా కూడా ఎవరి మన జరుగుతూ ఉన్నదో దాన్ని ఇది అన్నారు కనుక ఈ భారతం ఈ భాగవతం యుద్ధం భారత యుద్ధం అయిపోయింది అయిపోయిన తరువాత హాయిగా నిద్రపోతూ ఉన్నారు పాండవులు కూడా నిద్రపోయే వాళ్ళక్కడ ఆ శ్రీకృష్ణ స్వామి వారు మీరు ఇక్కడ పడుకోవటానికి లేదు మీ ఐదుగురు రెండ స్వామి కాదు మీ ఐదుగురు వచ్చింది ఆ ఐదుగురు ఈ మిగిలినటువంటి వాళ్ళంతా ఈ ఉప పాండవులు ఐదుగురున్నారు వీళ్ళు కూడా నిద్రపోయారు అప్పుడు వెళ్లారు ఈ రచికత్రయం ఎవరు కృతవర్మ కృపాచార్యుడు అశ్వత్ వెళ్లి ఆ దుర్యోధను యొక్క నమస్కారం చేశారు చేసి నాకే పట్టాభిషేకం చేసినట్లయితే మొత్తం ఈ పాండవ సైన్యమంతా నాశనం చేసుండేవాడిని కర్ణుడికిచ్చినవి ఏమి అంటే అప్పుడు నాడు దుర్యోధనుడు ఆచార్యపుత్ర నీవు కర్ణుని నిందించడానికి వచ్చినట్లయితే ఇంకా దుర్యోధనుడు ప్రతి ఉన్నా కర్ణుని నిందించటం భరించలేడు నీ దుర్యోధను నీవు నాకు సహాయం చేయాలంటే చెయ్యి అంతేగాని కర్ణుని నిందించాలంటే నీకు ఇక్కడికి రావాల్సిన అది వారి అప్పుడు నన్ను ఇప్పుడైనా సరే సైన్యాక్షుణ్ణి చెయ్యి అంటే అప్పుడు విరిగిపోయినటువంటి ఊరుల నుండి వచ్చినటువంటి రక్తంతో కలిపి జలంతో కారాడు ఆ వచ్చి ఒక చెట్టు కింద నిలబడ్డాడు బదు చెట్టు కింద ఆ పైన ఒక కాకి కాపుల నిద్రపోతూ ఉన్నాయి ఒక రొడ్ల గోబ ఆ నిద్రపోయేటటువంటి కాపుల మెడలు నరిగేసి వదిలేస్తూ ఉన్నాడు శరీరం మీద పడుతూ ఉంటే ఉప్పుండిపోయింది అప్పుడే ఆ లయకారుడైనటువంటి శంకరుణ్ణి కూర్చుని హోమం చేశాడు ఆ హోమంలో నుంచి వచ్చినటువంటి ధనుస్సు తీసుకుని నిద్రపోయేటటువంటి వేళ్లను ఇదిగో ఈ గుడ్ల గోప ఏకంగా అయితే చంపిందో కాకులు కట్టి అట్లాగే చంపచ్చని బయలుదేరాడు మొత్తం అందరినీ కూడా నిద్రపోయే వాళ్ళ ఉప్పవాదని అంత నిర్ణయం మొత్తం అందరినీ ये कथा अड्डे कथ प्रारंभम काबोतू आर्वा पविष्यों इंदा चपा